కీర్తన సంఖ్య నూట డెబ్భై మూడు వెట్టి మోపు వంటి మేను విదనాడి వీడు ఇట్టి దాటిపోయే వంటి జాడే గోరమైన ఘోరమైన నిడికు కటవేరు వేరుదవ్వి పారవేసి ఇడుమలబడనొల్లక ఈరపు సంసారమింగలము తగిలించి ఏరు దాటి దాటిపోయే ఎటువంటి జాడే కన్నవారి దన్ను ప్రేమ నన్నవారి దిగనాడి ఉన్నతమైన చోట నుండబోయి తన్నుదా వెంకటపతి దాసుల చేరివాడు ఎన్నడు తిరిగరాడే ఎటువంటి జాడే